తెలుగు కి స్వాగతం విక్రమ్ చెప్తే ట్ లో ఉ సో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో లాస్ట్ వీక్ వాజ్ గుడ్ విత్ మై ఫ్యామిలీ సో ఈ వీకెండ్ ఐజప్కి వెళ్ళాల్సి వచ్చింది సో యా హాఫ్ ఆఫ్ మై వీకెండ్ పోయింది ఓకే ఓకే విక్రమ్ నా ఫ్రెండ్ వినే వాళ్ళకి చెప్తున్నాను నేను విక్రమ్ నా ఫ్రెండ్ మేము ఎప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కల చాలా చిల్లర పనులు అల్లరి పనులు చేసాము టాపిక్ ఉన్నా ఈరోజు మనం హెల్ప్ గురించి మాట్లాడుదా హెల్ప్ గురించా ఓకే వినోడ్ వె అంటే మరి చాలా పెద్ద టాపిక్ అది చాలా వైడ్ గా ఉంటుంది అలా కాకుండా కొంచెం ఏదైనా గురించి మాట్లాడదు యూజువల్గా మనకి పిటీ పిటీ కలిగినప్పుడు అరే పాపం నాకైనా జనరల్గా ఎవరికైనా యూజువల్గా నేను అనుకునేది ఏంటంటే ఎవరికైనా పాపం అని అనిపించినప్పుడు ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది ఎవరైనా ఏదైనా బరువైనది మోసుకెళ్తున్నారనుకో సరిపో చేద్దామా అనిపిస్తుంది లేకపోతే ఏదైనా పడేసుకున్నారనుకో బండి మీద వెళ్తూ వెళ్తూ అందిద్దాము వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు ఆగిపోయారైనా కిరారే కదా బండి మీద అయ్యో పాపం పడితే అనిపిస్తుంది అలాంటప్పుడు సహాయం చేస్తావు సో నువ్వు ఎప్పుడు సహాయం చేస్తా నేను అన్నీ చేస్తాను బట్ నేను అనేది ఏంటంటే నీకు హెల్ప్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో నువ్వు చెప్పావు నీకు పిటి కలిగిన కలిగినప్పుడు నువ్వు చేస్తావు రైట్ మేబీ అదే కొంచెం హెల్ప్లెస్ అనిపించారంటే లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్లీగా కూడా చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్లీగా చేస్తాను తెలియని వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు అయితేనే పిటికల్ అనిపించాలి నాకు ఫ్రెండ్స్ కి చేసేటప్పుడు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి చేసేటప్పుడు పెద్ద థింక్ చేయవు జస్ట్ హెల్ప్ చేసేటప్పుడు ఒక సహాయం చేద్దాం జస్ట్ వాళ్ళ ఒక్క చేస్తున్నారు కదా మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టోటల్ స్ట్రేంజర్స్ గురించి మాట్లాడుతున్నాం హెల్ప్లెస్ అనిపించినప్పుడు హెల్ప్ చేస్తావు ఇంకో కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది హెల్ప్ చెయ్యి అని డ్రైవ్ చేసేది నాకు అదేంటంటే హెల్ప్ చేయకపోతే గిల్టీ ఫీలింగ్ వస్తుంది గిల్ట్ నేను తర్వాత డీల్ చేయలేను ఆఫ్టర్ ఇయర్స్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్ నీకు అది పొడుస్తూ ఉంటుంది హెల్ప్ చేయలేదు అని గుర్తుంటుంది ఎందుకో అది వన్ ఆఫ్ ది వర్స్ ఫీలింగ్స్ ఎవరు అనమాట ఓకే అది డ్రైవ్ చేస్తుంది హెల్ప్ చెయ్యి ఇప్పుడు చెయ్యకపోతే పొడుస్తా ఉంటా అవును అర్వాత నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది ఒక ఇన్సిడెంట్ అయితే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను రోడ్ మీద నడుస్తున్నాను అనమాట అయితే యూనో హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా రష్గా ఉంటుంది ఎప్పుడు చూసిన అయితే ఒక ముసలా మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది పక్కనే ఆ గుడు ఎదురుగా కూర్చుని అడుక్కుంటాడు అనమాట బాగా ముసలాయినా ఎప్పుడూ అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు సాయిబాబా లాగా అది సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా కూర్చొని అడుక్కుంటాడు అది ఆయన చేసే పని ఓ రోజు మధ్యాహ్నం నేను నడుస్తుంటే నాకు అతను కనిపించాడు అతను రోడ్ దాటేటప్పుడు సడన్గా ఒక బస్సు లేకపోతే లారీ లారీ లాంటిది ఒకటి వచ్చి ఇట్లా దగ్గరగా ఆగింది దగ్గరగా ఆగితే ఆయన ఇట్లా కొంచెం కంగారు పడి కొంచెం వెనక పడిపోయిండు చాలా రష్గా ఉండేది నేను రోడ్ దాటి వెళ్ళి చేద్దామనుకునేసరికి ఆల్రెడీ డివైడర్ దగ్గర ఉన్న అతను వెనకకి వచ్చి అతని లేపాడు అనమాట సో నేను అనుకున్న అతను వచ్చేసాడు కదా ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం అని కానీ ఇప్పటికీ నాకు అది అప్పుడప్పుడు గుర్తొస్తుండదు అతను తెలుసు కదా అతనికి ఏదైనా చేసి ఉండే నేను వెళ్ళి ఉంటే బాగుండేదేమో లేపడానికి నేను ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు సో సో నాకు యా తెలు సో నెక్స్ట్ టైం నీకు అలాంటిది కనపడగానే ఫస్ట్ ఇన్స్టింగ్టివ్గా వచ్చేది నీకు తర్వాత గిల్ట్ వస్తుంది ఇప్పుడు హెల్ప్ చేయాలి నాకు చాలాసార్లు ఇది వస్తుంది అవును ఆ ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత చెప్పా కదా నేను రోడ్ మీద ఎవరైనా కనిపిస్తే ఏదైనా పడిపోతే ఎవరైనా పడిపోతే లేపడానికి వెళ్తామని అలాసారి చేశాను అదో జనరల్గా అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎక్కువ జరగవు నేను మోస్ట్లీ నడుచుకుంటూ వెళ్తుంటాను ఆయన పెద్ద దూరం వెళ్ళను సో ఒకటే ఏరియాలో ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ లేదు సో అండ్ నేను మోస్ట్లీ బయటింగ్ కూడా వెళ్ళను ఒకవేళ కనబడితే మాత్రం అవును అది కూడా ఫ్యాక్టర్ అవుతుంది కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఆ గిల్ట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఏంటంటే మనం ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు టెక్నికల్ గా టెక్నికల్ గా చూసుకుంటే అది ఒక చాయిస్ కదా సో ఎవరికైనా హెల్ప్ చేస్తే అది గుడ్ థింగ్ హెల్ప్ చేయకపోతే బ్యాడ్ థింగ్ అనేది మన సొసైటీ క్రియేట్ చేసింది అంటే నేను ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయొద్దు అని నేను అన్నట్లేదు జనరల్గా చెప్తున్నాను అసలు మనకు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది ఫీలింగ్ నీకు సొసైటీ క్రియేట్ చేస్తుందా లేకపోతే ఇట్ డిపెండ్ ఐ మీన్ లేకపోతే అదే కదా నేను అనేది సొసైటీ దిపెండ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యూఆర్ అంటే నీకు కంపాషన్ ఫీల్ అవ్వగలవు నీకు సింప్ ఐ మీన్ యూ కెన్ ఎంపతైజ్ విత్ అదర్స్ సింపతి అవును కాబట్టి సింపతికి ఎంపతి ఫీల్ అయినప్పుడు మోస్ట్లీ గిల్ట్ ఫీల్ కామని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు బాధలైనా మన అయ్యో వాడు బాధపడుతున్నాడు అనుకుంటాం అది సింపతైజ్ లేదా ఎవరిదైనా ఫీలింగ్స్ మనం అర్థం చేసుకుంటాం అది ఎంపతైజ్ చేయడం అర్థం చేసుకున్నంత మాత్రాన వాటి మీద మనం యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా కానీ ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మంచి మంచిగా సహాయం చేసిన మంచివాడు అసలు సహాయం చేయని మంచివాడు కాదు రోడ్డు మీద చూస్తూ ఉండిపోతారు ఎలాంటి మనుషులయ్యా వీలు అనుకుంటాం ఆ ఒక ఆ సొసైటీ అది క్రియేట్ చేసిన దానివల్ల వస్తుంది మనం మనమే అంటాం ఎవరు అందరు చూస్తూ ఉండిపోయారు ఎవరు సాయం చేయలేదు ఆ పర్సన్కి అని అనుకుంటాం చేయొచ్చు కదా చేస్తుంటే బాగుండేది నేనైతే అక్కడ ఉండుంటే చేసేవాడిని అని అనుకుంటాం అనుకున్న తర్వాత అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే మనం అది చెయ్యము దానివల్ల ఆ హిపోక్రటిక్ ఫీలింగ్ అనేది వచ్చి అయ్యో మనం ఇలా అనుకుంటామే వాళ్ళని చూసి నేను కూడా అలాంటిలో ఒకనా అనే ఫీలింగ్ వచ్చి దానివల్ల గిల్ట్ ఫీలింగ్ వస్తుందని నా ఉద్దేశం ది హోల్ పాయింట్ ఐ మీన్ కలిపి ఉండడమే కదా ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి బర్డ్స్ ఆఫ్ ది సేమ్ వెదర్ ఫ్లాక్ టుగెదర్ సో పాయింట్ మనం ఇంత అడ్వాన్స్ ఐ మీన్ డిపెండెంట్ మొత్తం మిగతా అందరినీ డామినేట్ చేసి హ్యూమన్స్ ఇంతలా ఉండడానికి నేను అనుకోవడం అయితే ఇలా ఒకరికొకరు హెల్ప్ చేయడం అందరూ కలిపి ఉండడం అవును కరెక్ట్ హెల్ప్ చేస్తాడు నేను అవును మనం హ్యూమెన్స్ అనేవాళ్ళు డిపెండెంట్ క్రీచర్స్ అండ్ మనం అవతల పర్సన్ మీద డిపెండ్ అవుతాము కానీ నేను దీని గురించి ఒక దగ్గర చదివాను ఈ వేరీ కాన్సెప్ట్ గురించి పిటి ఇంకా డొనేషన్ యూనో ఇది సోషల్ సర్వీస్ ఇలాంటి వాటి గురించి ఫ్రెడ్రిక్ నీచా అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు అతను రాశాడు పిటి అనేది కరెక్ట్ ఫీలింగ్ కాదు అని అతను రాయడం అనమాట ఏంటంటే పిటి వల్ల మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాం అది బేసిక్గా మనల్ని గిల్ట్ చేసి చేస్తుంది పనులు అది కరెక్ట్ కాదు పిటి కన్నా వరస్ ఫీలింగ్ ఇంకోటి లేదు అది ఒక డిసీజ్ లాంటిది అది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అని రాశాడు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్యాషన్తోని అదే కంపాషన్తోని వాళ్ళకి చేయాలి అనే ఫీలింగ్తో చేయ చేస్తే బెటరు లేదా పిటి అనేది కరెక్ట్ ఫీలింగ్ కాదు పిటి వల్ల వచ్చే హెల్ప్ కరెక్ట్ కాదు అని అతను రాశాడు అనమాట ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను దీని గురించే మాట్లాడు అంటే నీకు అంటే నేను చేసేది ఒకవేళ నేను హెల్ప్ చేసిన కరెక్ట్ కాదు అంటున్నాను నేను అనట్లేదు అది నేను అనట్లేదు అది ఎవరికి హెల్ప్ చేసినా అసలు అలా అనట్లేదు నేను అలా కూడా అనట్లేదు అది నాకు అనవసరం ఎవరికి హెల్ప్ చేసినా అది గుడ్ థింగ్ అది తీసి పక్కన పెట్టేస్తే ఒక ఫిలాసఫికల్ పాయింట్ లో చూస్తే ఫ్రెడ్రిక్ నిషా చెప్పింది ఒక ఫిలాసఫికల్ పాయింట్లో సో కంపాషన్తో చేసే హెల్ప్ మోస్ట్లీ ఉపయోగపడుతుంది వాళ్ళు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు పీటీతో చేసే హెల్ప్ సే అది సేమ్ హెల్ప్ అయినా సరే దానిలో డిఫరెన్స్ ఉంటుంది అతను అది ఇంగ్లీష్లో రాశాడు అతను ఎగ్జాక్ట్లీ ఆయన ఇంగ్లీష్లో కూడా రాలే జర్మన్లో రాశాడు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకున్నాం మనం అయితే దాన్ని మళ్ళీ నేను తెలుగులో కన్వర్ట్ చేయాలంటే మొత్తం మిస్ అయిపోతుంది కానీ అతని అతను చెప్పింది చెప్తున్నా బేసిక్గా అతను ఏమంటాడంటే పిటితో చేసే హెల్ప్ కన్నా కంపాషన్తో చేసే హెల్ప్ చాలా బెటరు అండ్ పిటీ అనేది మంచి ఫీలింగ్ కాదది జనరల్గా ఏంటంటే అయ్యో పాపం అనుకునేది మంచి ఫీలింగ్ అనుకుంటాం కదా మనము కానీ అది మంచి ఫీలింగ్ కాదు అని అతను రాశాడు అని చెప్పి అతను నేను జస్ట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్గా ఇస్తున్నాను అంతే ఇప్పుడు ఇద్దరం కలిసి ఒకటే టాపిక్ మీద ఒకటే అవును అవును అనుకుంటూ మాట్లాడమంటే అది ఎక్కడికి వెళ్ళదు కదా సో ఆపోజిట్ ఇది కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాకి వచ్చే అక్కడికి ఒక మెట్రో ట్రైనింగ్ దాని ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ లో హైదరాబాద్ రావాల్సి వచ్చింది సో నేను మెట్రో బస్ లో ఉన్నా చాలాసేపు నుంచున్నా అంటే ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా అప్పటికే చాలాసేపు అయింది సీటు దొరికింది కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉన్నా సంథింగ్ ఏదో సం ప్రాబ్లమ్ గురించి ఏదో ఆలోచిస్తూ ఉన్నా అప్పుడు పక్కన ఒక ఆయన సీట్ ఇమ్మంటున్నాడు ఇంకో ఆయనకి కొంతమందిని అది ఎవరిన సీట్ ఇవ్వండి అంటున్నాడు నాకు మరి పక్కన కాదు కొంచెం దూరంలో ఎవరిన సీటి ఇవ్వండి అంటున్నాడు నేను అప్పటికే చాలాసేపు నుంచి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఏదో ఏదో ఆలోచించుకుంటూ ఉన్నా సో నేను పట్టించుకోలే ఏదో ఆలోచించుకుంటూ ఉండి ప్రతి తర్వాత ఆయన ఆయన కాలు బాగోలేదు ఆయన కుంటుతూ ఉన్నాడు సీట్ అంటే ఐ థింక్ ఈజ్ లింపింగ్ మేబి ఆయనకి పోలియో అనుకుంటా ఆ కాల్కి ఏమన్నా సర్జరీ అన్నా ఆయన సో అది నేను కాసేపటి తర్వాత అబ్జర్వ్ చేసా ఆయన ఇలా అడుగుతున్న ఆయన్ని ఏ వదిలే ఏం పర్లేదు ఏం పర్లేదు అన్నాడు అది అబ్జర్వ్ చేశా అది నాకు ఈ ఈ డేట్ వరకు ఇవాళ వరకు కూడా గుర్తుంది నువ్వు ఆ రోజు ఇలా చేసావు ముసలి కనపడినా లేకపోతే ఏజ్ అయిపోయిన ఆడవాళ్ళు కనపడినా లేకపోతే లేడీస్ విత్ కిడ్స్ కనపడినా వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు అడకమునే ఇచ్చేస్తారు బికాస్ నాకు ఇప్పటికీ ఎదుగుతుంది ఇప్పటికే ఎదుగుతుంది నేను ఒకసారి నాకు అలా ఆ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పలేను కానీ నేను కూడా యూజువల్గా ముసలి వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఇచ్చేస్తుంటాను నేను నిలబడగలను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇస్తూ ఉంటాను ఆ రోజు మా మా బావ పెళ్ళికెళ్ళాం అనమాట నేను డాడీ ఆ రోజు కూడా నా మెట్రో ఎంఎంటిఎస్లో సీట్ ఇచ్చాను నాకు అది గుర్తుంది నేను ఎందుకు ఇస్తాను అంటే వాళ్ళని రిలేట్ చేసుకుంటాను అనమాట ముసలి వాళ్ళు ముసలి అనుకో ఇప్పుడు మా తాతగారు ఉన్నారు ఆయనకి ఇలా ఎవరన్నా సీట్ ఇస్తే బాగుంటుంది కదా పాప ఇంతసేపు నుంచో పెట్టకూడదు అని ఇచ్చేస్తా సో అలా రిలేట్ చేసుకుంటాను అనమాట వెంటనే నాకు అది చాలా ఎక్కువ అన్నట్టు కైండ్ ఆఫ్ డిసీజ్ లా అయిపోయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా మొత్తం టోటల్గా రిలేట్ చేసేసుకోకూడదు కదా ఇంకెమే కష్టంగా ఉన్నా మా వాళ్ళు ఎలా ఉంటే ఎలా అన్నట్టు అయిపోతుంది నాకు సో ఏమంటావు ఎందుకంటే నాకు దీని గురించి ఒకటి గుర్తు నాకు ఇప్పుడు నువ్వు చెప్తుంటే మనము ఎలా అనుకుంటామంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి సహాయం చేస్తే ఫ్యూచర్లో మనకి ఒకళ్ళకి సహాయం చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఐడియా అనేది ఉంది కదా అది దానికి బేసిస్ లేదని చెప్పి ఒక తను రాశాడనమాట ఏమంటాడంటే ఇప్పుడు జస్ట్ మనం ఒకవేళకి సహాయం చేయడం వల్ల ఫ్యూచర్లో మనము అదే పొజిషన్లో ఉంటే అత వేరే వాళ్ళు ఎవరో వచ్చి అత మనకు సహాయం చేస్తారు అనేది కరెక్ట్ కాదు చేయొచ్చు చేయకపోవచ్చు నువ్వు ఇతనికి ఒక నువ్వు అంతకుముందు సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేసినా చేయకపోయినా అవతల వాళ్ళు చేసినా చేయొచ్చు చేయకపోవచ్చు ఛాన్సెస్ ఏం అని చెప్పి అతను రాశాడు అనమాట గురించి స్టాలిన్ సినిమా ఎస్ సో అదే యాక్చువల్గా పిరమిడ్ స్కీమ్ అది దాని పిరమిడ్ స్కీమ్ అంటారు సో అది ఐడియా బాగా ఉంది అది నువ్వు ఒకళ్ళకి హెల్ప్ చే ముగ్గురికి హెల్ప్ చేయమని కొంచెం సిలీగా అనిపించినా సరే యాక్చువల్ దట్స్ అ వెరీ గుడ్ ఐడియా కాకపోతే దాంతో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్కి మళ్ళీ వాడి దగ్గరకు వచ్చి వాడు హెల్ప్ చేస్తాడు కదా ఆటో వాడు అది జరగడం జరకపోవడం అది చెప్పలేము ప్రెడిక్ట్ చేయలేము అనమాట ఇతను ఇంతమందికి సాయం చేసి ఈ చైన్ స్టార్ట్ చేశాడు కాబట్టి అది మళ్ళీ అతను తిరిగి రావచ్చు అనేది చెప్పలేదు ఆయన సినిమా అంటే గుర్తొచ్చింది నేను మొన్న సంగీతం శ్రీనివాస్ గురించి మా అన్నయ్య చెప్తున్నాడు ఓకే సంగీతం శ్రీనివాస్ ఇతన్ పేరు దర్శకుడు ంగీతం శ్రీనివాస్ విచిత్ర సోదరులు మైఖేల్ మదర కామరాజు ఇలాంటి సినిమాలు తీసాడు విచిత్ర సోదరులు అది కమల్ హాస్ట్రా గుర్తుంది అవును పుష్పం అక్కడ మాయాపచారదా మా అవును మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అవును అది అమావాస్య చంద్రుడు గొప్ప సినిమాలు తీసాడు తీశాడు తీశాడు అయితే మా అన్నయ్య ఏమంటున్నాడు అంటే మనము తెలుగు సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాసర్ నారాయణ గురించి కే విశ్వనాథ్ గురించి ఎసెట్రా పీపుల్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఇతని గురించి మాత్రం మర్చిపోతాము ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడనమాట ఆ తర్వాత నాకు అమ్మావాస చంద్రుడిలో స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది వాయోలిన్ వాయించే సీన్ అది ఇలయ వాయించాడు అనమాట మ్యూజిక్ డైరెక్టర్ అతను అయితే ఆ సీన్లో ఏంటంటే ఆ మ్యూజిక్ కరెక్ట్గా సెట్ అయింది అది ఇన్పించాడు నువ్వు ఈ సినిమా చూడమన్నాడు అమ్మావాస చంద్రుడు సగన్ సినిమా చూశాను మిగతా సగన్ చూడాలి సో ఇప్పుడు ఏంటంటే ఆ సినిమాలో అతనికి అమావాస్య చంద్రుడిలో కమల్ హాసన్ కుడ్డాోడు అనమాట అతనికి కళ్ళు కనిపించవు కళ్ళు కనిపించకపోతే అతనికి అతనికి కళ్ళు కనిపించవు సో ఇప్పుడు ఏంటంటే అతను అతనికి ఎవరు పెట్టి చూపించకూడదు ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇట్లా అయ్యో బాబా అంటే ఉన్నప్పుడు చాలా మంది నచ్చదు సో అతను కూడా ఏం పర్లేదు అంటుంటే చాలా మందికి నచ్చారు పాపం అనిపించుకోవాలని చెప్పబుద్దు అనిపిస్తుంది అవును కొన్ని కొన్నిసార్లు కంఫర్టింగ్ గా ఉంటది కొన్ని వాళ్ళు ఎట్లాగైనా దానికి రెస్పాండ్ అవ్వచ్చు పాజిటివ్గా రెస్పాండ్ అవుచ్చా అసలు ఇది అసలు ప్రాబ్లమ్ అయినా చెప్తాను ఇప్పుడు నేను ఒక చోట ఉన్నా రీసెంట్లీ ఒక ఆయనకి సం ప్రాబ్లమ్ లైక్ హెల్త్ కండిషన్ అనుకో ఓకే సో ఆయన చుట్టాలు వచ్చారు ఆయన చుట్టాలు వచ్చారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏముందండి అయ్యో నీకు ఇంత కష్టం వచ్చింది ఏంటి అన్నాడు ఆయన చుట్టం సో ఆయన ఏమన్నాడు నా కష్టం ఏముందిలే ఎవరికి లేవు కష్టాలు అందరికీ కష్టాలు ఉన్నాయి కదా ఎవరికి లేవు కష్టాలు అలా అనుకోవడమే ఏముంది పెద్ద నా కష్టం ఏముందిలే అన్నాడు అప్పుడు అవతల ఆయన నువ్వు అలా పెద్ద కష్టం అందరికీ కష్టాలు ఉన్నాయి కానీ పెద్ద కష్టం అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ గా ఉండ ట్రై చేస్తున్నా దాని మీద ఇంకొంచం నేను పిటి చూపిస్తున్నాను అన్నది పెట్టేడం వల్ల ఆయనకి ఇంకా కొంచెం అవునా నాది కొంచెం పెద్ద కష్టం అనేటు మోరల్ గా డౌన్ అయిపోతున్నట్టు అనిపించదు అనిపించచ్చు నాకే చుట్టాలు అంటే నా నాకు అది ఇంకొకటి గుర్తొచ్చింది నాకు ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మన కష్టాలు చిన్నవైపోవు కదా అదొకటి ఇప్పుడు ఎలా అంటే కొంతమంది అసలు నీవి కూడా కష్టాలేనా అన్నట్టు మాట్లాడతారు నువ్వు చెప్పుకుంటే అక్కడ అసలు ఫుడ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆకలి ఆకలి వేస్తుంది వాళ్ళకి అంటే అవును ఉన్నారు అయ్యో పాపం వాళ్ళకి నిజంగా అయినా కష్టాలే అలా అని చెప్పి నా కష్టాలు నీ కష్టాలు కాదు అనంలో ఏమిది ఉంది నాకు నాకు బాధ పెట్టే వస్తువు ఉన్నప్పుడు ఎవరికైనా సరే జనరల్గా అది కొంచెం చిన్నదే అవ్వచ్చు మరీ ఆబ్వియస్లీ రిడిక్లస్గా ఉన్న రిడిక్లస్గా ఉంటే మరీ ఏం చేయలేం కానీ ఓకే స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అతనికి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు కానీ జాబ్ దొరకలేదు సో అప్పుడేంటి అతను అరే నాకు జాబ్ దొరకలేదురా కష్టాలున్నాయంటే అతని దగ్గరికి వెళ్ళేసి నీ కూడా కష్టాలేనా అక్కడ తిండి దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారా అంటే అది కరెక్ట్ కాదు కదా మొత్తం ప్రపంచంలో ఉన్న కష్టాలు వాళ్ళు మిగతా వాళ్ళని చూసి కొంచెం అనుకోవచ్చు ఇంకా నాకన్నా ఐ మీన్ ఐట్ బెటర్ ప్లేస్ సో ఓకే అది కూడా నాకు ఇంకొకటి గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ బికాజ్ మనం వేరే వాళ్ళని చూసి వాళ్ళ కష్టాలు ఉన్నాయి కదా అని చూసి వాళ్ళని చూసి మనం మంచిగా ఫీల్ అవ్వడం కరెక్టా కాదా అనేది క్రూవెల్ అయిన కరెక్టా కాదా అసలు క్రూవల్ అది అవతర వాడిని చూసి మనం సంతోషించడం అది బేసిక్గా అదే కదా అరే నా అయ్యో నా కష్టం వచ్చింది అంటే ఓ అక్కడ అడుక్కునేవాడు ఉన్నాడా ఓకే వీడు అడుక్కుంటున్నాడు వాడికన్నా అయితే నేను బెటరే హా నేను హ్యాపీ అంటే కరెక్ట్ కాదు కదా కానీ మనం పడ్డ స్త్రీ అసలు అసలు ఎక్కడికి వెళ్తుంది మనం మాట్లాడుకునేది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా అది ఆగిపోతుంది అసలు ఎస్ సైడ్ నుంచి వెళ్ళినా సరే అసలు ఏది కరెక్ట్ కాదనే పొజిషన్ దగ్గరకు వచ్చాం మనం ఫస్ట్ కరెక్ట్ కాదనుకున్నాం తర్వాత బేసిక్ గా వేరే వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉన్నాయి మనం సంతోషించకూడదు అసలు అసలు ఏం చేయచ్చు మనం యాక్చువల్గా చెప్పాలంటే రియల్ లైఫ్ లో ఏమీ చేయలేము మనం మనం అదే మన కష్టాలు అవతల కష్టాలు చూసి ఓకే హ్యాపీ ఫీల్ అవుతున్నా కదా ఇప్పుడు గుర్తొస్తుంది మనం కాలేజ్ చదువుకునేటప్పుడు డిచ్ ఉండేది వాళ్ళ సిమెంట్ స్లాబ్ వేసి క్రాస్ చేయడానికి లైబ్రరీ నుండి గ్రౌండ్ దగ్గర ఉండవు దానిలో పాడితే ఒక మనిషి ఫీట్ ఉండొచ్చేమో కాదు అక్కడ లైబ్రరీ దగ్గర ఉంటది అవును ఫైవ్ గుర్తుందా దాంట్లో ఎవడంతో పడితే వాడు ఫీల్ అవుతాడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నువ్వు కూడా పడ్డావు నువ్వు కూడా పడ్డావు అని అరే అవును నాకు తెలిసి నువ్వు కూడా పడ్డావు అంతెందుకు అక్కడ నేను నేను అక్కడ పడలేదు నేను అక్కడ పడలేదు నేను ఎక్కడంటే మన హాస్టల్ ఉంది కదా మెగా హాస్టల్ హాస్టల్లో నుంచి బయటకు వస్తున్నా నేను బానుగాడు సాయి ముగ్గురము అక్కడ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నాము అనమాట అప్పుడే నీట్గా క్లీన్ చేశారు ఫ్లోరు ఒక స్టెప్ దిగాను సమ్మ సారాను కింద పడ్డాను బానుగాడు ఏమో అట్లా చూస్తూ ఉండిపోయాడు షాక్లో సాయి ఏమో నేను తర్వాత నవ్వడం మొదలుపెట్టా వాళ్ళు నవ్వారు ఎందుకంటే అది ఎంత సిలీగా అనిపించిందో నాకు అది అలా జారిపోయి కింద పడిపోవడం కానీ అది అది ఫస్ట్ టైం కాదు నేను జారడం మొన్న రీసెంట్గా కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వచ్చాడు మేము తినడానికి వెళ్ళాము తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మెట్లు ఉన్నాయి అక్కడ కూడా జారాను అక్కడ పడ్డాను అయ్యో అన్నారు నేను తర్వాత నవ్వేశాను ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్నపిల్లలతో నీ ఎక్స్పీరియన్స్ దీని బట్టి ఏముందో తెలియదు కానీ నాకొకటి ఎక్స్పీరియన్స్ ఉంది మేబీ ఎక్కడైనా అబ్జర్వ్ చేశానో లేకపోతే నేనే స్టార్ట్ చేశానో నాకు గుర్తులేదు ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లడు కింద పడ్డాడు అనుకో చిన్న అంటే బాగా చిన్నపిల్లలు కింద పడ్డాడు అనుకో వెంట అయ్యో అయ్యో పడిపోయావా అంటే వెంటనే వాడు ఫేస్ మారిపోతుంది ఏడ్ చేస్తారు వెంటనే ఏడ్ చేస్తారు అలా కాదు నువ్వు నవ్వాడిపోయావా హా నవేవా జనరల్ గా యూజువలీ వాళ్ళు కూడా నవ్వేస్తారు నీతో పాటు ఆర్ ఆర్ ఏంటంటే పడిపోయావా ఆహా అనేసి అన్న పడిపోయాడు అని చెప్పి నేలని కొట్టావా అనుకో వాళ్ళు కూడా లేచి అదే చేస్తారు దాని కొట్టే తెలి వాళ్ళకి అసలు ఏడవాలి అనిపించదు అంటే అదే వాళ్ళకి అర్థం కాదు సో బేసిక్ గా మనం అయ్యో అన్నప్పుడు ఓకే ఇది అయ్యో సిచ్యువేషన్ అంటే నేను ఏడవాలి అంటే నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఏడవాలని అని చెప్పి ఏడ్చారు చాలా సార్లు ప్రాక్టీస్ చేసావాడు నేను కూడా నేను కూడా అబ్జర్వ్ చేశాను ఇది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను జనరల్గా పిల్లలు పడినప్పుడు అయ్యయ్యో అంటే అసలు వాళ్ళు ఇంకేడుస్తారు చూడు ఆ తర్వాత వాళ్ళు నాపడం కష్టం దానికన్నా పడిపోయావా లే ఏం కాదు ఏం పర్లేదు అంటే లేస్తారు మరి నవ్వితే ఏమవుతుందో అని నాకు భయం ఉంది అంటే భయం అంటే నాకు పిల్లల గురించి వచ్చేసరికి నాకు యూజువల్గా భయం అనేది ఉంటుంది జో నా మా అన్నయ్య పాపయ్య ఉంది నాగేళ్ళు అయితే నేను అడిగాను అనమాట నీకు చెక్కలగింతలు అవుతాయా అని అయితే అంది అవుతాయి అంది జనరల్గా మనం ఏం చేస్తాం చెక్కలగింతలు అవుతాయి అని చెప్పి చెక్కలగింతలు పెడతాం కదా చిన్నపిల్లలకి సో నేను అదే చేశాను కానీ ఈసారి మళ్ళీ అడిగినప్పుడు చెక్కలగింతలు అవుతాయా అంటే ఇవన్నవి అవుతాయి అంది అయితే నేనన్నా అవుతాయి అని చెప్పకూడదు అమ్మాయి అవ్వవు అని చెప్పాలి అని అంటే అప్పుడు నాకు తర్వాత ఆలోచించా నేను అది ఎప్పుడు ఆలోచిస్తా సార్ నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను చిన్నపిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు నవ్వను అలా అని చెప్పి అయ్యయ్యో అను ఏం పర్లేదు ఏం కాదు అప్పుడప్పుడు పడిపోతాం అంతే అన్నట్టు చిన్నపిల్లలు నేను ఇలాంటివి నాకు మా అన్నయ్యనమాట ఓకే మా అన్నయ్యనమాట నేను ఇలా అబద్ధం నేర్పించానంటే ఏం పర్లేదు అవన్నీ అవుతూనే ఉంటాయిలే అన్నాడు ఆ సరే ఇంకా అన్నయ్య అన్నాక ఇంకేముంది పెద్ద నేను ఫుడ్ పెడుతున్నా తినిపించేటప్పుడు తినరు కదా జనరల్గా చిన్నపిల్లలు ఆ టైంలోనే నాకు తెలిసి దానికి కొన్నేళ్ళ ముందు ఈ సినిమా ఏంటి నువ్వు తాగవా నేను తాగేస్తాను నువ్వు తాగవా నేను తాగేస్తా అని పాలు తాగేస్తాడు నువ్వు తినవా నేను తినేస్తాను నువ్వు తినవా నేను తినేస్తాను అని ఫుడ్ నేను అదే ట్రై చేసేవాడిని నువ్వు తినపోతే నేను తినేస్తాను నువ్వు తినపోతే నేను తినేస్తావు బాబు అని నేను తింటా అని తినేది బట్ వాళ్ళు ఏమన్నవారంటే అది అది రాంగ్ ప్రాసెస్ నెగిటివ్గా నేర్చుకుంటుంది అంటే నువ్వు ఏం అంటే రివర్స్లో చేయడానికి ట్రై చేస్తుంది అది యా అవును అప్పుడు నేను పిల్లను కదా అవునవును కరెక్టే ఫ్యూచర్లో ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటి వేరే ఏదైనా సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి వాళ్ళ వద్దనుకుంటే వేరే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి కావాలనిపిస్తుంది అలా అలా అనిపిస్తే కష్టం కదా కావాలంటే చాలా మంది అదే అందుకే మనం టీవీ చూసి ఫిల్లల్ని పెంచడం నేర్చుకోకూడదు చూసి ఫిల్లల్ని పెంచడం నేర్చుకోకూడదు టాపిక్ హెల్ప్ యా సో దిస్ గిల్టీ నెక్స్ట్ టాక్అట్ సె సాటిగా నెక్స్ట్ టైమ్ ఇలా స్ట్రాంగ్ మూమెంట్స్ ఉంటే చూపు ఓకే వన్ ఇయర్ బ్యాక్ అబౌట్ వన్ ఇయర్ బ్యాక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ ఇచ్చా కదా బ్లడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళాను కదా అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కొంతమంది కనిపించ నాకు అక్కడ అతను రోడ్డు మీద కనిపించాడు బ్లడ్ డొనేషన్ నేను అక్కడి నుంచి రోజు వెళ్ళేవాడిని అక్కడి నుంచి అదే రోడ్డు నుంచి ఆ దగ్గరలోనే ఉంది హాస్పిటల్లో దాని ముందు నుంచి వెళ్ళేవాడిని అతను కనిపించిన బ్లడ్ డొనేషన్కి సమ్ వన్ కావాలి ఓ పాజిటివ్ అంటే నాది ఓ పాజిటివ్ నేను వస్తాను అన్నాను అసలు ఒక సెకండ్ కూడా నేను థింక్ చేయలేదనమాట తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ వాళ్ళు కనిపిస్తే నేను గణేష్ గణేష్కి కాల్ చేశాను గణేష్కి అతను ఏదో తెలియని వాళ్ళకి చెప్తాను గణేష్కి ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు బ్లడ్ ప్రొవైడ్ చేస్తారు నేను అతను కాల్ చేసి అతను వచ్చి అతను వీళ్ళకి హెల్ప్ చేశాడనమాట అక్కడ చుట్టుపక్కల డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు కూడా కలిసారు వాళ్ళకి హెల్ప్ చేశాను నేను అప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను తెలుసా ఒక మంచి పని చేశాను వెరీ గుడ్ వె కోసం చేస్తావు నువ్వు ఆ ఫీల్ వస్తుంది గుడ్ మూమెంట్ హై అని వచ్చేదాన్ని గా చాలా హైదరాబాద్ సాకేత్ కూడా ఉన్నాయి నాతో మేము బస్ ఎక్కడానికి వచ్చాము మీరు హైదరాబాద్ వచ్చారా సాకేత్ నువ్వు అప్పుడు నేను నన్ను ఎందుకు అలవాదు ఏమైతుంది అక్కడ అసలు ఓకే ఓకే అది అది డిఫరెంట్ డే టాపిక్ ఓకే పాడ్కాస్ట్ అయిపోయి ఓకే ఓకే వచ్చాము సో మేము బస్ దిగి అంటే నార్మల్ బస్సు దిగి అది తిరుగు ప్రయాణం వీఆర్ బ్యాక్ కమింగ్ బ్యాక్ టు వైజాగ్ అనమాట సో కొంచెం టైం ఉంది లోపల మేము అప్పుడే లోకల్ బస్ దిగాం దిగి నడుస్తూ వెళ్తాం అక్కడ మనం ఇండియాలో ఏం చేస్తాం టాయిలెక్ట్ వస్తే ఎదురు సందాం లేకపోతే ఎక్కడ చెత్త మనం వెళ్ళి కొంచెం చెత్త ఆడి ఆ పనే చేసాం అడ్జెంట్ వచ్చేస్తుంది పక్కన పెద్ద సిరేజ్ కెనాల్లా ఉంది డ్రైనేజ్ లాగా పెద్దది సో అక్కడికి వెళ్ళి అంటే లోపలి డార్క్గా ఉంది అనమాట లైక్ నార్మల్ రోడ్ రోడ్ నుంచి కొంచెం ర్యాంప్లా కింద కిందకు ఆ కింద లైట్గా ఇది ఉంది ఇట్స్ లైక్ ఎ బిగ్ డిచ్ అనుకో కనపడదు అక్కడే ఉన్నాం చెత్త ఉంది చెత్త లైక్ చాలా స్టీప్ గా డ్రైనేజ్ వాటర్ ఉంది ఓకే అక్కడికి వెళ్ళాం పని కానించుకున్నాం వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే ఒక ముసలావిడ చాలా ముసలావిడ కర్ర పట్టుకుని తడుముకుంటూ అలా ఆ రోడ్డు దిగుతూ దాంట్లోకి వెళ్ళిపోవడం కనిపించింది నాకు నాకు ఒక ఒక సెకండ్ అర్థం కాలే ఎందుకు వెళ్తుంది కావాలని వెళ్తుందా మేబి అనుకున్నాం పైకి వచ్చా మళ్ళీ ఇందుకో డౌట్ వచ్చింది పొరపాటు నిలబోతుందా ఆవిడ కనపడక పడిపోతే పరిస్థితి ఏంటి అని పడిపోతే కన్ఫర్మ్ చనిపోతుంది దాంట్లో ఎవరికి తెలీదు కూడా డార్క్ గా ఉంటుంది అక్కడ లోపలి కింద సో నాకు వచ్చి పరిగెట్టుకుని వెళ్ళి ఆవిడని అడిగా ఎక్కడికి వెళ్ళాలి మీరు ఇక్కడ ఎలా వెళ్ళిపోతున్నారో ఎక్కడికి వెళ్ళాలి అని అడిగా ఆవిడ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాలి బస్ స్టాండ్ లోపలంటే ఒక హాఫ్ ఎ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ప్రాబ్లీ సో నేను చెప్పా ఇది ఇలా కాదండి ఇలా తిరిగి వెళ్ళాలి నేను తీసుకెళ్తాను అని చెప్పి చేయి మాట్లాడుకుంటూ తీసుకెళ్ళా అప్పుడు అర్థమైంది ఏంటంటే షీఈర్ అట్ దట్ బస్టాండ్ ఓకే అడుకుంటున్నా అప్పుడే చెప్పు అప్పుడే ఆటో దిగి వచ్చింది ఎక్కడి నుండి అంటే వాళ్ళ ఊరు వెళ్ళిందంట సొంతూరు సొంతూరు వెళ్ళి సొంతూరు నుండి మళ్ళీ అలాగ వచ్చింది ఆటోలో దిగింది అక్కడ రీసెంట్గా ఐ ఆపరేషన్ అయితే చేయించుకున్నట్టుందో లేకపోతే చేయించుకోవాలనుకుంటుందా ఆవిడ ఏం చెప్పిందో నాకు గుర్తులే సరిగ్గా పేరు గుర్తుంది ముత్యాలమ్మ సో ఆవిడ అది కళ్ళు కనబడ అరౌండ్ నైంటీ సంథింగ్ ఇయర్స్ బాగా గుర్తు నైంటీ సంథింగ్ ఇయర్స్ ఆవిడ నడవడం చాలా స్లో నడుస్తుంది ఎంత అంటే చెప్పలేనంత స్లో లైక్ ఎ టోటాయిస్ అనుకో లైక్ టాయిస్ సీరియస్లీ ఆ హాఫ్ ఏ కిలోమీటర్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఫార్ అరగంట ఫార్టీ మినిట్స్ నడుచుకుంటాం నేను ఆవిడతో చేయి పట్టుకుని అలాగే ఇలా మాట్లాడుతూ నా ఇప్పటిదాకా అప్పటిదాకా ఇప్పుడు దగ్గరతో మాట్లాడాల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నాకు అప్పటిదాకా తెలియదు సో మాట్లాడుతూ నడుచుకుంటే ఆవిడ ఆవిడ ఊరు గురించి చెప్పింది ఇలా ఊరెక్కడ ఆవిడ పేరేంటి ఆవిడ ఏజ్ అంతా ఏజ్ ఎంత అని అడిగాడు సరదాగా అడుగుతూ హాఫ్ అన్ అవర్ ఇస్ లాంగ్ టైమ్ కదా సో ఎలాగేదో మాట్లాడుతూ అలా స్లోగా నడుచుకుంటారు అనుకుంటూ వెళ్ళి ఆవిడ చెప్పేది ఇలా పోలీసులు ఉంటారు ఇక్కడ వాళ్ళు అడుగుతారు అవ ఏమన్నా తిన్నావా అని అప్పుడప్పుడు టీ కొనిస్తారు మంచివాళ్ళు ఇలా అన్నీ చెప్తూ చెప్తూ వచ్చింది చాలాసార్లు దారిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే థ్యాంక్ యూ అంటే ఎవ్వరు ఇలా రారు ఎవ్వరు ఇలా రారు చాలా థ్యాంక్స్ అని అంటే ఏదో చెప్పింది థ్యాంక్స్ అనే వాడు వాడిచ్చు మనం ఉండకపోవచ్చు బట్ దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్ ఇలా ఎవరు చేయరు ఇలా ఎవరు చేయరు నేను ఏ ఏం పర్లేదు ఏం పర్లేదు నడుస్తూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు కనపడాలి ఆవిడ క్యూట్గా ఎంటిది కిడ్స్ పెడతారు కదా నువ్వు కనపడవు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు కనపడాలి అలా లేదా సరే కనపడతాయని చెప్పి పులిని పెట్టి కొంచెం ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అక్కడ ఆవిడకి ఒక ఫ్యామిలీలా ఒకటి ఉంది వాళ్ళు ఆవిడ్ చూసుకుంటారు వాళ్ళు కూడా బిగర్సారు నాకు తెలిసి ప్రాబ్లీ ఇంట్లో వాళ్ళు తరివేసిన వాళ్ళు ఇంట్లో చూసుకోకుండా ఉంటారు సొంత సో కంగారు పడుతున్నారు అనమాట నువ్వు చెప్పేది ఏంటంటే నాకు కూడా కొంచెం అనిపిస్తుంది హెల్ప్ చేస్తే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది మారల్ హై మోరల్ హైస్ ఇస్ వన్ థింగ్ అండ్ రీసెంట్లీ నేను ఒక గర్భిణీ ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ సారీ నాట్ ప్రెగ్నెంట్ లేడీ చిన్న బాబున్నాడు బాగా చిన్న బాబు మదర్ ఆఫ్మాల్ కిట్ అనమాట నుంచి నుండి నా పక్కన సీట్ అడిగింది వాడు సీట్ ఇవ్వడానికి ఆవిడకి లేచాడు ఈ లోపల ఇంకొకటి దూరాడు ఇంకొక ఆవిడ లేకపోతే ఇంకొక ఎవరో దూరారు అదేంటి నేను నేను అడిగితే మీరు దూరారు అని ఆవిడ ఏదో చెప్పింది ఆవిడ వదిలేసింది ఫోన్లో ఏం చేస్తాం అన్నట్టు నేను అప్పటిదాకా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా నీ బాడ్కాస్ట్లో ఏదో వింటున్నా ఈ బస్సులో కూర్చుని సడన్గా మళ్ళీ ఇది చూసి ఓకే ఓకే థ్యాంక్ ఇది చూసి ఓకే కాన్షియస్లోకి వచ్చి వెంటనే లేచి ఆవిడ కూర్చోమని ఇచ్చారు ఆవిడ కూర్చుని కాసేపటికి లేచి వెళ్ళిపోయింది నన్ను కూర్చోమని వెంటనే కూర్చున్నా పక్కన ఇంకో ఆవిడ నుంచుంది మీ డేన్ మీ ప్రాబ్లీ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఆవిడ నేను కూర్చుంటాను బాబు నాకు కొంచెం కాల్ నొక్క వెంటనే సరే నేను ముందు ముందు ఇవ్వలేదా అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ఆవిడకంటే స్పెషల్ కండిషన్ బాబు లేకపోతే ఓల్డ్ అయితే ఇస్తా లేకపోతే ఎన్ని స్పెషల్ నీడ్స్ ఉంటే ఇస్తాను ఫస్ట్ థాట్ ఇది వచ్చింది అనమాట దెన్ నెక్స్ట్ థాట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఒక రియలీ బ్యాడ్ హ్యాబిట్ రిలేట్ చేసేసుకుంటా అని రిలేట్ చేసేసుకున్నాను మా అమ్మకి మా అమ్మకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి మా అమ్మ ఎంతసేపు నుంచోగలదా నుంచో లేదు మంచిది కదా పాపం యాక్చువల్గా నేను రిలేట్ చేసుకున్నాను చెప్పేటప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కాలు నొప్పులు అన్నాయి అనగానే నేను కదా ముందు ఆవిడ అనగానే నేను అని పాసించి వెంటనే లేచిపోయా వెంటనే లేచిపోయాను ఈ కాసేపట్లో ఈ అంతా జరిగింది అనమాట నేను చెప్పిన సో ఆవిడ కూర్చుంది తర్వాత ఆవిడ లేచిపోయిందా లేకపోతే ఆవిడ పక్కకి జరిగింది ఇంకో సీట్ ఖాళీ అయింది లోపల ఇంకో ఆవిడ కూర్చుంది నా సీటు నేను ఇచ్చిన సీట్లో ఆవిడతో పాటు ఆవిడ ఇంకో ఇద్దరు పిల్లలు లేడీస్ అంటే నేను చాలా కాషియస్ ఆ విషయంలో మాత్రం అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లోనే అయింది కూర్చుంటే లేబే అన్నట్టు సో నేను ఎప్పుడు కూర్చోను జనరల్గా నేను చూసి చూసి లేడీస్ సీట్ వెనకాల సీట్లో కూర్చున్నాను సో లేడీస్ జనరల్గా అక్కడ ఎక్కింప్లేట్ అయిపోతారు కదా సో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తున్నాను వాడి జనరల్గా అక్కడ కూర్చుంటే బట్ దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అది కూడా ఫీల్ గుడ్ మూమెంట్ చెప్పాక నేను ఇచ్చిన సీట్లో ఆవిడ కూర్చుంది ఆవిడ ఒళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడకి వాళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టుకుంది సో కూర్చుంటే నేను ఒక్కడనే కూర్చునేవాడిని ముగ్గురు కూర్చున్నారు హై ఓకే నాకు ఏంటంటే ముసలాళ్ళ గురించి వచ్చేటప్పుడు పేకర్స్ గురించి జనరల్ గా ఎవరైనా కనిపించారంటే నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎవరైనా సరే జనరల్ గా ఆడుకునే వాళ్ళ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులి అని చెప్పడం నాకు బాగా నేర్పించారు అన్నమాట చిన్నపిల్లలకి అస్సలు ఇవ్వకు అని చెప్పారు ఫాలో అవుతా చిన్నపిల్లలకి అస్సలు ఇవ్వండి చిన్నపిల్లలు బిజినెస్ లాగా మార్చుకున్నారు అదే ఏ రంజన్ సినిమాలో లాగా అండ్ కొన్ కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా ముసల్వాల్ వాళ్ళు కనిపిస్తారు కదా నాకు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఏదైనా చిన్న బిజినెస్ లాగా ఏదైనా అసలు కనీసం యూజ్లెస్ థింగ్స్ అమ్ముతున్నా సరే నేను కోరుకుంటాను అనమాట నేను అబ్జర్వ్ చేశాను నువ్వు నువ్వు అలా చేయడం తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ ముసలి వెయిట్ మెషిన్ ఏదో అమ్ముతుందో నువ్వు డబ్బులు ఇచ్చేది వాడావు నాకు గుర్తుంది అది గుర్తొస్తుంది తిరిచి వెళ్ళినప్పుడు అది మనం వెళ్ళాం పుస్తకాలు తెచ్చుకోవడానికి సాయి అక్కడ అక్కడ ఏదో టవర్ లాగా ఉంది ఉంది అక్కడ సో అక్కడ ఏంటంటే వెయిట్ చూసుకోవడానికి అవును వెయిట్ చూసుకో మంచి చేస్తే అది గుర్తుండిపోతున్నారు మంచి మనకు ఫీల్ గుడ్ మూమెంట్ అంటే అది కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది అంటే మరి అంటే ఇన్స్పైరింగ్ నేను చెప్పుకోవట్లేదు హంబుల్ బ్రేకింగ్ కాదు జనరల్ గా చెప్తున్నా మనకు కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది అది ఎందుకలా ఫీల్ ఎందుకలా అవుతుందో నాకు తెలియదు కానీ ఒక మంచి పని చేసినప్పుడు ఇంకొకరికి కూడా మంచి పని చేయాలనిపించడం అనే ఫీలింగ్ ఉంది కదా అది అది చాలా గుడ్ ఫీలింగ్ దాన్ని నేను ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ అడగాను నేను కొన్ని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నేను ప్రతి దాన్ని అనవసరంగా ఓవర్ అనలైజ్ చేస్తున్నా అనవసరంగా ప్రతి ఎందుకు ఎందుకు ఎందుకు అని అడుగుతున్నాను జస్ట్ కొన్ని కొన్నిసార్లు చేసుకుంటూ బెటర్ అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఒక గుడ్ థింగ్ అయితే ఆబ్వియస్ గుడ్ థింగ్ అయితే లైక్ ఐక్ హెల్పింగ్ సమ్మాన్ అది ఆబ్వియస్ గుడ్ థింగ్ ఎందుకు ఏమిటి అని నేను ఎందుకంటే అడిగితే ఇలాంటివి నావెల్స్ అది పెట్టి వద్దు కంపాషన్తో చేయి ఇవన్నీ అసలు హెల్పింగ్ ఎవరికి ఎలా చేసినా మంచిదే అది జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అందుకనే నాకు ఎల్ చెప్పేది బాగా గుర్తుండిపోతుంది ఎల్ జనరేషన్ ఉంది కదా షో వెండ్ చేసేటప్పుడు బీ కాయింట్ వన్ అండ్ అని చెప్తుంది నాకు అది బీ కాయింట్ వన్ అండ్ అని చెప్తుంది లాస్ట్ షో అయిన్ చేసేటప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ చేసినట్టు ఫార్టీ సెవెన్ మినిట్స్ అయింది 47 చేయపోతే గిల్ట్ తరుగుతుంది చంపుతూనే ఉంటుంది ఇంకోటి మారల్ హై అలా అయితే త్రీ అవుతుంది కదా మూడోది ఏంటి పిటి కంపాషన్ జస్ట్ అంటే కొంచెంసార్లు థింక్ చేయమనమాట జస్ ఏదైనా కన్ఫీ అది ఇక్కడ నుంచి అది మళ్ళీ గిల్ట్ ఫీలింగ్ వల్లనే వస్తుందేమో అని నా ఉద్దేశం ఇంతకు ముందు చేసిన మోరల్ హై వల్ల వస్తుంది ఏమో సో కంపాషన్ మోరల్ హై కిందకి రావాలి అవును మరి కంపాషన్ ఎలా డెవలప్ అవుతుంది ఎవరికైనా సో కాన్స్టెంట్ గా మోరల్ హై వస్తే మోరల్ హై కోసం నేనేమంటున్నానండి కంపాషన్ అలాగే డెవలప్ అవుతుంది అంటున్నా జస్ట్ కంపాషన్ అంటే ఏంటి థింక్ చేయకుండా నువ్వు అనుకోవడం ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా అంత టైం ఉండదు జనరల్ గా అలా ఏదైనా ఎవరికి ఎవరైనా ఇబ్బందులు కనిపి కాని జనరల్ గా కొంతమంది అందులోకి రెండు రిలేట్ చేయడం ఈ మోరల్ హై రావచ్చు నేను ఏమంటున్నాను అంటే కంపాషన్ ఎలా డెవలప్ అవుతుంది అంటే కాన్స్టెంట్గా మోరల్ హై వచ్చింది అనుకో అది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా పనిచేసి అది ఒక హ్యాబిట్ లాగా ఇది కనిపించే సో ఇది గుడ్ థింగ్ చేసి అనిపిస్తుంది ఎలా అంటే మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దగ్గర దగ్గర నుంచి వెళ్తున్నాం అనుకో ఆ స్మెల్ వస్తుంది కదా స్మెల్ రాగానే ఓ అది తినేయాలి అనిపిస్తుంది అది ఎందుకు వస్తుంది ఇంతకుముందు మనం అది తిన్నాము అది బాగుంటుందని తెలుసు దాంతో మన బ్రెయిన్ మనం తింటున్నాం అనుకొని వెంటనే డోపో మైండ్ రిలీజ్ చేస్తుంది అది పాజిటివ్ ఇన్ఫ్లయన్స్మెంట్ లాగా పనిచేసి మనం అది తినడానికి వెళ్తాం జనరల్గా ఎట్లీస్ట్ తినడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తినాలని అయితే అనిపిస్తుంది సో మోస్ట్లీ కంపాషన్ కూడా అలాంటిదే కదా సో ఏదైనా సిచ్యువేషన్ కనిపించినప్పుడు ఇంతకుముందు వాళ్ళు హెల్ప్ చేశారు అదే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచిగా అనిపించింది సో ఈసారి తినచేయకుండా ఆటోమేటిక్గా బ్రెయిన్ వెళ్ళి హెల్ప్ చేయని చెప్తుంది అదే కదా కంపాషన్ అంటే గిల్క్ మాత్రం సీరియర్లీ Yes, guilt one of the ఎస్ గిల్ట్ మాత్రం వన్ ఆఫ్ ది మెయిన్ మెయిన్ ఫ్యాక్టర్ ఎందుకంటే నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్గా దగ్గర చూసి ఏదో పనిలో ఉండి సీరియస్గా వెళ్ళిపోతుంది నడుచుకుంటూ వెళ్ళిపోయి పాస్ అయిపోయాక ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఫీట్ వెళ్ళిపోయాక కూడా గిల్ట్ వెంటనే కికిన్ అయిపోతుంది వెంటనే వెనక్కి వచ్చి మళ్ళీ డబ్బులు So, that's really a bad thing రియలీ order. అడ అవును అది కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ గుడ్ రావచ్చు బట్ అయ్యి ఉండచ్చు ఏమో నాకేం తెలుసు నేను అనుకుంటున్నా ఎందుకంటే గిల్ట్తో డ్రివెన్ పనులన్నీ కొంచెం రిస్కీగా ఉంటాయి రిస్కీగా అంటే మనకి డ్యామేజింగ్గా ఉంటాయి సో అది ఒక అప్సెషన్ లాగా అనమాట హ్యావ్ టు డూ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్ కొన్ని హెల్ప్లు వేరేగా ఉంటాయి అంటే ఒక అమ్మాయి అందంగా ఉంది అనుకో చేంజ్ లేకపోతే అది హెల్ప్ కాదు అది దాని ఏమంటారు అంటే ఫ్లాటింగ్ అంటారు అది హెల్ప్ సో బేసిక్ అది సరే నాకు అమ్మాయి అంటే గుర్తొచ్చింది నేను ఇందాక సినిమా చూస్తున్నా ఆ సినిమాలో వాడు ఆ అమ్మాయిని పడేయడానికి హీరో ఎన్ని వేషాలు ఇస్తాడంటే ఇట్లా ఫస్ట్ నా కార్ గుద్దావా అని చెప్తాడు తర్వాత నా కార్ గుద్దావు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్తా ఆమెనేమో నా దగ్గర నేను లేదో తెలియదు తర్వాత అవుంటదన్నమాట నేను కార్ గునో తెలీదు అని తర్వాత వీడేమో నువ్వు కార్ గుద్దావు అంటాడు దానికి గీతలు పడ్డాయి అంటాడు సార్ ఇట్లా ఇలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పి కథలు చెప్పి రెస్టారెంట్ని తీసుకెళ్ళి ఇది తక్కువ అది తిను అని చెప్తుంటాడు సార్ నాకు అప్పుడు అనిపించింది ఏంటి జనరల్గా రియల్ లైఫ్లో కూడా జనరల్గా ఎవరితో ఇలా నిజంగా వాళ్ళు పడతారా అసలు ఒకవేళ పడినా పడకపోయినా ఒకవేళ పడినా పడకపోయినా అన్ని వేషాలు బియ్యాలా అనిపిస్తుంది అన్ని అసలు ఇంత బేవాస్ పని అంటే అది ఎన్ని వేషాలు అసలు వద్దు అంత అంత వద్దు అంటే చూస్తు తెలుగు సినిమా హీరో కూడా అంతే యా హెరాస్మెంట్ అది డెఫినెట్ గా పిల్లలు విండుంటే గుర్తుపెట్టుకోండి వెనకాలకి వెళ్ళద్దు ఫాలో కావద్దు ఫాలో అవ్వడం కూడా కరెక్ట్ కాదు మీకు అమ్మాయి ఎక్కడ నివసిస్తుందో తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు అడగండి అమ్మాయి ఎక్కడ ఉంటవు నువ్వు అని అది మరి టైపడదు అంతే కదా ఆఫ్కోర్స్ మరి అమ్మాయి ఎవరు ముసలాడనుకుంటారు ఇదిగో అమ్మాయి ఇదిగో అమ్మాయి ఎక్కడ ఉంటా నీ పేరేంటే వినా ఏం చెప్తాను సరే సో ఇట్స్ కంక్లూడ్ దిస్ అది ఓకే ఓకే సో విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ లింగ్ Goodbye. Caught you and it is signing off.